శ్రవస్తమం జేష్టరాజు బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆలస్వోటి సీద సాధనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా మమక్షరం పరమం వేదిత్యం మ విశ్వర య్యయ శాశ్వత సనాతనస్ పురుషోమతో మే భాష్యకర్వతారరిక ఇత ఏ తే యోగశక్తిదర్శనా అనుమినోమీ అనుమినోమి అంటే నేను అనుమానం చేయించున్నాను అనుమానము అంటే తెలుగు అనుమానం కాదు తెలుగులో అనుమానము అంటే శంక సందేహం అని అర్థం వాడి మీద నాకు అనుమానంగా ఉంది అంటే నా పోయిన ఏదో వాడే కొట్టేసి ఉంటాడని నాకు డౌట్ తెలుగులో పదప్రయోగము ఫర్ వాటెవర్ రీజన్ దాని అర్థం ఇంకో ఉంది కానీ సంస్కృతంలో అలాంటి అర్థం లేదు అసలు ఒకసారి అనుమానము అంటే సంస్కృతంలో సందేహము అనే అర్థం లేనేలేదు అనుమానము అంటే సింపుల్గా చెప్పాలంటే ఊహ చేయుట ఊహ చేయడం సందర్భం లేకుండా ఊహ చేయడం కాదు ఒక హేతుబద్ధమైన ఊహ చేసినట్లయితే దాన్ని అనుమానము అని అంటారు ప్రమాణము మనం విషయాల్ని తెలుసుకునేందుకు ఉపయోగించేటువంటి సాధనములు కొన్ని ఉన్నాయి ఒకటి ప్రత్యక్షము ప్రత్యక్షం అంటే కన్ను చెవి ఇవి ప్రమాణములు వాటి ద్వారా మనం జగత్తులో ఉండే విషయాలను తెలుసుకుంటూ ఉంటాం అంతేకాకుండగా కంటితో ఒక సంగతి చూసి దానిని బట్టి మరొక సంగతిని హేతుబద్ధంగా ఊహ చేస్తారు హేతుబద్ధంగా ఊహ చేయాలి తలాతోకా లేని ఊహ చేయకూడదు కళా తవ్వకాలేది ఊహలే చేస్తూ ఉంటారు జనాలు సో మా మా పవిత్రుడు ఒకటి ఉండేవాడు అని చెప్పేవాడు ఈ సృష్టిలో రెండు వందల డెబ్భై మూడు ఎలిమెంట్స్ మూలకములు ఉండాలి అనేవాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేటండి ఈ నెంబరు ఎందుకంటే వందో ఎన్నో ఉన్నాయి వందో నూట ఏ ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా ఈ నెంబరు అని అడిగితే ధర్మమీటర్లో రెండు వందల డిగ్రీలు ఉన్నాయి కాబట్టి సృష్టిలో రెండు వందల డెబ్భై మూడు మూలకాలు ఉండాలి అని చెప్పేవాడు దీనికి తెలుగులో సాగుత ఒకటి తుంటి మీద కొడితే పళ్ళు విరిగేవిట సామెత దీనికి దానికి సంబంధం లేదు అలాగంటే తలాపోకాలైన ఊహలు చేసి దాన్ని అనుమానం అని అనుకోవడం యుక్తియుక్తమైన ఊహ చేసి అది అప్పుడు అనుమానం నీకు నీ కారు నంబరు కూడితే ఎనిమిది వస్తుంది కాబట్టి నీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటాడు దాన్ని అనుమానం అందరు అది అనుమానం కాదు అది దాన్ని సూపర్ స్టెషన్ అంట అటువంటి హేతుహేతుమద్భావం ఏం కాదది గురికే హేతుహేతుమద్భావంలా కనపడుతుంది దానికి లో పేరు ఒకటి ఉంది అని కూడా తార్కమైన పేరు అది కాబట్టి అనుమానము చేయుట అంటే యుక్తియుక్తమైన ఊహ చేయుట నేను ఆ విధంగా అనుమానము చేస్తున్నాను అంటున్నాడు అర్జునుడు ఇందుకు అనుమానం చేసుకున్నావా ఎలా ఏమిటి నీ అనుమానం చేయటానికి గల హేతు ఏమిటంటే ఇత ఏవా ఇందువలననే ఈ కారణంగానే ఇందువలన అనగా ఎందువలన తే యోగశక్తి దర్శనాథ నీ యొక్క యోగశక్తి యోగము యొక్క ప్రభావం చేత మనం ఊహించ శక్యము కానీ కొన్ని కొంత శక్తిని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈశ్వరుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు యోగానాం అంటే యోగినాం ఇత్యర్థ యోగులకు ప్రభు అయి యోగ అంటే యోగి అని అర్థం లేదా యోగశక్తులు ఎన్నైతే ఉంటాయో అవన్నీ ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి నీ యోగశక్తిని నేను ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను అంటే విశ్వరూప సందర్శనం కదా మరి విశ్వరూపాన్ని ఆయన ప్రదర్శించాడు అంటే అఖండమైన కాలంలో ఉన్న ఆ ప్రకట పరబ్రహ్మ ఆ హిరణ్య గర్భుని యొక్క రూపాన్ని అంటే అఖండమైన కాలమును వ్యాపించి ఉన్న ఆ రూపాన్ని ఒక తక్కువ సైజులో టైంలో చూపించేసుకున్నాడు అది యోగశక్తి అంటే అనంతమైన దేశమునందు వ్యాపించి ఉన్న రూపాన్ని తక్కువ దేశంలో ఆ దేశంలో చూపించేసుకున్నాడు తక్కువ కాలంలో తక్కువ దేశంలో దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన మహామహిమాన్వితమైన విశ్వరూపాన్ని ఆ అర్జునుడికి ఒక ఝలక్ అంటారు అంటే ఒక సూచనగా చూపిస్తున్నాడు ఒక నమూనా కింద చూపిస్తున్నాడు స్మాల్ ఇప్పుడు ట్రైలర్ అంటారు చూడండి సినిమాలకి ట్రైలర్ చూపిస్తారు సినిమా రెండున్నర గంటలు ఉంటే ట్రైలర్ రెండున్నర నిమిషాలు ఉంటుంది ఆ ట్రైలర్లో మీకు ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలన్నీ చూపించేస్తాడు ఆ విధంగా విశ్వముని జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క యోగశక్తిని తక్కువ సమయంలో తక్కువ కాలంలో చూపిస్తున్నాడు అదేమీ సామాన్యమైన విషయం కాదు మహాశక్తిమంతుడు మాత్రమే చేయగలుగుతాడు అది నేను చూస్తున్నాను కాబట్టి ఈ చూసిన దాన్ని నేను అనుమానము చేస్తున్నాను అంటే సందేహిస్తున్నాను అని కాదు నేను యుక్తియుక్తముగా ఊహ చేస్తున్నాను ఇది ఎలాగంటే పర్వతం వన్మాన్ ధూమాన్ పొగను చూసి ఆ పర్వతము యొక్క గర్భంలో నిప్పుగలదు అంటే అది అగ్నిపర్వతము అని ఊహ చేయుట అలాగనమాట ఏమిటా ఊహ ఊహ చేస్తున్నాడు మమక్షరం పరమం వేదితవ్యం ఈ నశించే జగత్ ఏదైతే సర్వము నశిస్తూ జగత్తు యొక్క లక్షణమని గచ్చతీతి జగత్ అలాగే సర్వము పరివర్తనశీలముగా ఉంటుంది మారిపోతూ ఉంటుంది అంతా కూడా మారిపోతూ ఉంటుంది అది జగత్తు యొక్క ధర్మం అది జగత్తు మారకూడదు అని కొంతమంది దాన్ని మారకుండగా మార్పు రాకుండా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా భంగపాటు చెందుతారు ఇప్పుడు జుట్టు తెల్లబడిందనుకోండి జుట్టు తెల్లబడరాదు అని అలా అవ్వకూడదంటాడు అందుకోసం ఏం చేస్తాడు రంగులు వేస్తాడు రంగులు వేసేటంటే బంగపాటు చెందాడు రంగు ఎప్పుడైతే వేశాడో అప్పుడే హీఈస్ డిఫీటెడ్ అని అర్థం రంగు వేయకుండా గ్రేస్ఫుల్గా ఆ మార్పుని స్వాగతిస్తే అతడు విజయ విజయము గలవాడు ఎప్పుడైతే రంగు వేశాడో ఆ మార్పు చేతను పరాభవింపబడినాడు అని మీకు అర్థం కావట్లేదు దాని ముఖం చూస్తే గెలిచిపోవటం లేదండి రంగు వేసేటంటే పరాభవం అయిపోయిందంటే వాడికి ఆ రంగు ఆ తెలుపు వచ్చేసింది అది పరాభవం చేసేసింది అలా కాకుండా ఆ తెల్ల జుట్టుని గ్రేస్ఫుల్గా స్వీకరించి దర్జాగా అనుభవము జీవితానుభవములన్నీ ఇగో ఈ తల పండిన తల ఎందుకు ముగ్గుబుట్ట తలలో మీకు కనబడుతున్నాయా లేదా అలాగా ఉత్సాహంగా ఉంటే అతడు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి సో కాలము తీసుకొచ్చేటువంటి మార్పును ప్రతిఘటించుట అన్నది అది తెలివి తక్కువ మార్పు ఈ జగత్తు యొక్క లక్షణం అలా ఎప్పటికీ పరివర్తనం చెందుతూనే ఉంటుంది తెలివితేటలు అది మారకూడదు అని పట్టుకోవడంలో తెలివితేటలు ఉండవు అది ఇట్ ఫెయిల్స్ రాబో భంగపాటు చెందుతాడు తెలివితేటలు అక్కడ కాదు ఈ నిరంతరము మారిపోయే దాంట్లో మారకుండా ఉండే తత్వమును వెతికి పట్టుకోవాలి అది తెలివితేట ద లా వేదాంతిక లా ఒకటి ఉన్నది ఫిజిక్స్ లా ఎంత ప్రిసైజ్గా ఉంటుందో వేదాంత సూత్రములు కూడా అంత ప్రిసైజ్గా మ్యాథమెటికల్ లాస్ ఎంత ప్రిసైజ్గా ఉంటాయో అలా ఉంటాయి ఆ లా ఏమంటే ఎక్కడెక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ మారని తత్వము ఒకటి ఉండి తీరుతుంది దాన్ని పట్టుకోవాలి దానికి ఎక్కడ ప్రారంభించాలి మనిషి తనలో తాను ప్రారంభించాలి తన కేసు చూసుకోవాలి బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో తన కేసు తాను చూసుకున్నప్పుడు మారనిది ఒకటి ఉంది తన యందు దానికే ఆత్మ తన ఎందు ఎట్టి మార్పులు లేకుండా ఉండొకటి తన ఎందు ఉన్నది దేహం ఉంటుంది మనస్సు మారిపోతూ ఉంటుంది ఇంద్రియాలు మారిపోతాయి ఇంద్రియాలు మారిపో ఉన్నాయి కళజోడు సరిగ్గా పరీక్ష చేస్తే ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటాను మనం దాన్ని పోస్ట్ పోన్ చేసి చేసి చేసి రెండు నెలలను చేస్తాం రెండేళ్ళకి ఒకసారి నేను రెండేళ్ళకి ఒకసారి చేస్తాను పుస్తకాన్ని చదవడం ముందు ఇలా చదువుతూ ఉంటాను ఇక కళజోడు తేడా వచ్చిందని అనిపించి కొంచెం దూరం పెడితే ఇప్పుడు బాగానే ఉంది నా మళ్ళీ ఉండడం ఇంకా దూరం పెడితే కొంత ఇంకా కొంతగా ఆఖరి ఇంకా ఇంకా చేతులు సాగవు ఇంకా అప్పుడు ఇంకా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం చేతులు సాగినంతసేపు అవాయిడ్ చేస్తాం ఇంద్రియాలు అలా ఉంటాయి ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి వాటి పాటవము తగ్గిపోతూ ఉంటుంది అదేం మారకుండా ఉండదు ఇక మనస్సు మారుతుందని చెప్పాలా మనస్సు బై ది సెకండ్ ఇట్ చేంజెస్ ఒక సెకండ్ నుంచి ఇంకో సెకండ్ వెళ్ళేప్పుడు మనస్సు మారిపోతుంది మనస్సు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది అలాగ మారని బుద్ధి మారిపోతుంది బుద్ధి అంటే ఇంటలెక్ట్ అంటే విజ్ఞానం అంటే పాండిత్యము అది ఉంటాయి చిన్నప్పుడు ఏ పాండిత్యం ఉండదు కొంచెం వయస్సు వచ్చేవాడు ఇది పాండిత్యం నిర్మాణం అవుతుంది తర్వాత కొంచెం పెద్ద వయస్సు వచ్చేవాడు ఇది మరుపులో పడుకుంటాడు మరుపు నాకు పెద్ద వ్యాకరణ పండితులు ఉండేవాడు ఆయన వ్యాకరణం ఆ దేశం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే వ్యాకరణం పాఠం చెప్పి మహా ఆయనకి ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా చెప్పాలంటే సూత్రం గుర్తొచ్చేది కాదు ఆయన ఏం చేసేవారంటే సూత్రాలన్నీ బాగా కంఠస్థం చేసేటటువంటి విద్యార్థిని పక్కన పెట్టుకునేవారు చెప్తా చెప్తో దీనికి ఈ ఈ ప్రత్యయం అనేటి సూత్రం గుర్తు రాదు అప్పుడు ఆయనకి చూసేవాడు తక్కువ సూత్రం అందించేవాడు అది చెప్పేస్తూ ఉండేవారు కాబట్టి బుద్ధి అన్నది మారిపోతూ ఉంటుంది అది ఎప్పుడు స్థిరంగా ఉండదు బుద్ధి మారిపోతుంది ఇంకా అహంకారము ఇంకొకటి ఉన్నది ఈ అహంకారం అనేది ఇట్ చేంజెస్ ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు అనుకోండి వాడి అహంకారం ఒక స్థాయిలో ఉంటుంది పో రకంగా ఉంటుంది అది అది మనకి కనపడుతుంది కానీ మొత్తం వాడికే అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ ధనము కొంత పోయిందనుకోండి పోతూ ఉంటాయి సంపదలు లక్ష్మి చెంచలము విన్నారుగా సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ముఖ్యంగా ఆశ ఎక్కువయ్యి స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే పోతుంది వచ్చినప్పుడు వస్తుంది పోయినప్పుడు పోతుంది సంపద పోయినప్పుడు అతని అహంకారంలో భయంకరమైన మార్పు వస్తుంది చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓ రకమైన అహంకారం ఉంటుంది ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అహంకారంలో మార్పు వచ్చేస్తుంది సో అహంకారం అనేది అది మారిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి అది కూడా చంచలమే స్థిరం కాదు అంచేతనే అహంకారము మీ స్వరూపం కాదు అది కూడా జడమే ఇది కూడా దృశ్యమే అహంకారం కూడా దృశ్యమే ఈగోని మీరు పరిశీలించవచ్చు ఈగో సత్యం కాదు ఈగో నీడ వంటిది మనిషి నడుస్తుంటే నీడ ఉంటుంది చూడండి ఆ రకంగా ఆ శుద్ధ చైతన్యము ఆత్మ చైతన్యం ఏది కలదో దానికి మనస్సు అనే తెర మీద పడిన నీడయే ఈగో అది నీడ మారిపోతుందండి నీడ మధ్యాహ్నం పొట్టిగా ఉంటుంది సాయంకాలం ఎప్పుడు ఇది పొడుగవుతుంది మారిపోతూ ఉంటుంది అహంకారం మారిపోతుంది ఈ మారి వాటన్నిటి వెనుక మారని తత్వము ఒకటి ఉండి తీరును ఉంటుంది ఉండకపోతే అది మ్యాథమెటికల్ లా అది ఉండి తీరును ఉండదండి అన్నాను అనుకోండి ఉండదండి అంటే వాడు క్షణిక విజ్ఞానవాది కానీ శూన్యవాది కానీ అవుతాడు ఉండి తీరును అది వేదాంతి ఆ దానికే ఆత్మ అని పేరు ఆత్మ చైతన్య తనయందు ఆత్మచైత్య అదే ఈశ్వరుడు అంటే జగత్తుందనుకోండి జగత్తులో అన్నీ మారిపోతూ ఉంటాయి నశించేటువంటి జగత్తులో నశించని తత్వమును వెదికి పట్టుకోవాలి నిన్న దాని కొంత చర్చ చేశాం మనం దేశ జగత్తులో అన్నీ మారిపోతూ ఉంటాయంటే అది మారిపోవడం అంటే ఏమిటి దేశకాలములకు లోబడి ఉంటుంది జగత్తులోని సర్వము దేశకాలములకు లోబడి ఉంటుంది ఆ దేశకాలములకు లోబడి పరివర్తన చెందుతో పుడుతో నశిస్తో ఉండేటువంటి జగత్ ఏదైతే గలదో దానిలో పుట్టినప్పుడు జగత్తు పుట్టినప్పుడు అది పుట్టలేదు నశించేప్పుడు అది నశించదు అటువంటి తత్వం ఒకటి గలదు దానికే సత్ అని అంటారు సత్ చాలాసార్లు మీకు సత్ అవ్ని అది మార్గం నామరూపాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు మట్టి ఉందనుకోండి మట్టిని కొండ చేశారు మట్టి అలా ఇలా తీసుకోండి ఉండ మట్టి ఉండ ఉండ అంటే తెలుసునండి పిండము అంట పిండము అంటే మరొకటి అనుకున్నారు పెండబు అంటే తెలుగులో ఉండ ఒక పెండ్ ముద్ద కరెక్ట్ ముద్ద మట్టి ముద్ద ముద్ద అనండి మట్టి అనకండి ముద్ద అండి దృష్టాంతం కోసం ముద్ద ముద్ద పోయి కొండొచ్చు కుండ పగిలిపోయి చెల్ల పెంకు వచ్చింది చిల్ల పెంకు వచ్చింది ఓకే ఇది సరిపడిందా మారిపోయింది ముద్ద మారిపోయి కుండ వచ్చింది కుండ మారిపోయి పెంకు వచ్చింది కానీ మట్టి మారలు అయితే ముద్దలో ఉన్నది మట్టియే కుండలో ఉన్నది మట్టియే పెంకులో ఉన్నది మట్టియే ఇప్పుడు మీరు గమనించండి స్త్రీలు ఆభరణాలని బంగారపు ఆభరణాలని చెరిపించి కొత్త కొత్త ఆభరణాలు చేయిస్తూ ఉంటారు ఉంటే దృష్టాంతం కోసం చూడండి మరోలా అనుకోకండి సో ఇప్పుడు నెక్లెస్ తీసుకుని అది రూపు దాని అలంకారము ఫ్యాషన్ బాగిన కారణంగా నెక్లెస్ని చెరిపించేసి చెరిపించడం అంటారు అదొక ఎక్స్ప్రెషను మరోలా అనుకోద్దు దాన్ని చెరిపించి కంకణం చేయించారనుకోండి ఇది జరిగింది ఓకే నేను మమ్మల్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుతా చెప్పండి నెక్లెస్ కంకణమునకు కారణం వెయ్యది ప్రశ్న ఏ నెక్లెస్ బి బంగారము ఇప్పుడు చెప్పండి ఏది కారణం బంగారమే నెక్లెస్ కారణం కాదు ఎందుకంటే రూల్ అవుతుంది ఒక కాళము మరొక కాళ్యమునకు కారణము కాలేదు నెక్లెస్ కార్యమే కంకణము కార్యమే కార్యము కార్యానికి హేతువు కాదు రెండు కార్యములకు ఒకే హేతు ఉంటుంది అది బంగారం చూడండి నెక్లెస్ పుట్టింది గిట్టింది కంకణం పుట్టింది గిట్టుతుంది కానీ బంగారం మాత్రం పుట్టదు గిట్టదు ఆ రకంగా అలా పట్టుకోవాలి తత్వాన్ని వేధికి పట్టుకోవాలి అక్కడ తెలివితేటలు అంటే అవి తెలివితేటలు ఊరికే స్టాక్ మార్కెట్ తెలివితేటలోనూ ఇతర వాళ్ళకి వీడి తలకేసి వాడికి పెట్టి వాడి తల వీడికి పెట్టి ఇలాంటి తెలివితేటలు ఎదురు పనికిరాని తెలివితేటలు ఆ తెలివితేటలకి పల్లెటూరులో ఒక ఒక మొరటు పరిహాష ఒకటి ఉన్నది మొరటు ఇలాంటి తెలివితేటలు ఈ లౌకికమైన తెలివితేటలు ఉంటాయి చూసారా ఇతర వాళ్ళని ఇతరులను మోసగించడానికి దానికి ఉపయోగపడే తెలివితేటలని పల్లెటూరులో ఏమంటారు అంటే చావు తెలివితేటలు అంటారు అది అంటే ఎందుకు పలికిరా ఆ తెలివితేటల వల్ల లభించేది అది నెసించిపోతుందని అభిప్రాయం అయి ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంది పల్లెటూరిలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం మొరటుగా ఉంటాయి ఫస్ట్ కాబట్టి ఆ తెలివితేటలు అనవసరం అదిగా తెలివితేటలు అంటే అలాంటి సందర్భాల్లో అమాయకంగా ఉండడమే మంచిది కొంత లాభమో నష్టమో ఈ లాభ కూడా పోయేది ఉండదండి వచ్చేది ఏమీ ఉండదు వచ్చిన వాడికి వచ్చింది ఏది లేదు పోయిన వాడికి పోయింది కూడా ఏమీ లేదు ఈ మాత్రం సత్యం తెలుసుకోవడానికి మనిషి పెళ్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు వచ్చింది లేదు పోయింది ఎనివే సో తెలివితేటలు ఎక్కడ ఉపయోగించాలంటే ఈ చేంజ్ఫుల్ యూనివర్స్ నిరంతర పరివర్తనశీలమైన జగత్తులో పరివర్తన చెందనిది ఏది ముద్ద కొండ పెంకు వాటిలో పరివర్తన చెందనిది ఏది నెక్లెస్సు కంకణము కర్ణాభరణము ఇత్యాదు పరివర్తన చెందనిది ఏది అలాగే అవి బాగా తెలిసే కదా అది అవి అవి ఆ ఎందుకు ఉపయోగపడతాయంటే ఎందుకు ఉపయోగపడతాయంటే మన యొక్క ఆ అన్వేషణ ఏ దారిలో ఉండాలో చెప్పడానికి ఉపయోగపడతాయి అన్వేషణ యొక్క దిశను నిర్దేశించడానికి ఉపయోగపడతాయి ఒకసారి దృష్టాంతం తెలిసిన తర్వాత ఇంకా దారిష్టాంతికంలోకి రావాలి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జగత్తులో మారే సర్వము మారుతోంది అని ముందు గుర్తించాలి ఏది మారదు ఇది స్థిరంగా ఉంటుందని వాడు అనుకున్నాడంటే వాడి వాడి తెలితే అక్కడే ఫెయిల్ అయిపోయాయి మారకపోవడం అనేది అసలు లేదు అన్నీ మారిపోతూ ఉన్నాయి కొండలు నదులు కూడా మారిపోతాయి నది యొక్క మార్గమే మారిపోతుంది ఏదో ఎవరో అనుకుంటున్నారు సో బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి ఎప్పుడైనా విన్నారా ఆ శాంత కాబట్టి అన్ని మారిపోతూ ఉంటాయి మారనిధి ఒకటి ఉంటుంది అదేమిటంటే ఆ మారనిది ఏమిటంటే సత్ సత్ మార్పు దట్ ప్రజెన్స్ ఇప్పుడు కొండ నది మైదానము చెట్టు ఆవు మానేషి మీకు దృశ్యం వచ్చేసిందా నేను చెప్పిన దృశ్యం అలాంటి దృశ్యం ఎప్పుడు మీకు రాలేదు మనస్సుకి ఓ కొండ ఉంది పక్కన నది ఉంది పక్కన మైదానం ఉంది పక్క దాంట్లో ఆవు మేస్తుంది పక్కన ఓ మనిషి ఉన్నాడు అక్కడ చెప్తుంది వచ్చేస్తుందా దృశ్యం అన్ని భిన్న భిన్నాలుగా ఉన్నాయి కదా నానా భిన్న భిన్నాలుగా ఉన్నది కదా ఈ ఈ భేదంలో అభేదం ఉంది ఈ డైవర్సిటీలో యూనిటీ ఉంది ఏమిటంటే కొండ అన్నది నామరూపాలు కొండ నామరూపాలైతే మరి తత్వం ఏమిటి అంటే ప్రెసెన్స్ కొండను చూస్తే మీకు ఎలా అనిపిస్తుందండి ప్రెజెన్స్ అనిపించదు ఇట్స్ ఎ గ్రాండ్ ప్రెసెన్స్ సత్ నది నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది కానీ ఉంటుంది గమనించారని నది యొక్క మహిమ నది మంచి మంచి సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది అదేమిటంటే ఎప్పుడు ప్రవహించేస్తూ ఉంటుంది అంటే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఉంటుంది స్థిరంగా ఉంటుంది కానీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది ప్రజెన్స్ మైదానం మైదానం గొప్ప ప్రజెన్స్ చుట్టూ ఆకాశం ప్రజెన్స్ ఆవు in its own where a glorious presence manishi presence adigo a presence masculine adi eppudu sthirangalaga untundi adhe sat telusukunte aa sat chitikanta bhinnanga undadu aa sachite aanandam satchi aanandam konde endo adhe undi jagat anta kuda adhe undedi జగత్తుని చైతన్య రూపంగా దర్శించాలి చిద్రూపంగా దర్శించాలి మహర్షులల్లా దర్శించాలి నేను చాలాసార్లు మీకు మనవి చేశాను ఇప్పుడు కొండను చూస్తే ఆ కొండ అది బండరాళ్ళు జడము అనే దర్శనము అది అది చర్మచక్షువు యొక్క దర్శనం అది చాలా స్థూలమైనటువంటి దర్శనం బండరాళ్ళు అని తెలియడానికి పెద్ద తెలివితేటలే ఉన్నాయి కాదు బండరాళ్ళలా కనపడుతున్నప్పటికీ అది చితది చైతన్యం కాళదాస్ మహాకవి అలా దర్శించాడు నేను మీకు చెప్పాను అది ప్రధానమైన దృష్టాంతం అత్యుత్తర శాదిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ అస్థి అని ప్రారంభించాడు అస్థి ప్రార్థన చేయలేదు కాళిదాస్ అన్నారు ప్రార్థన అంటే ఏం తెలుసు ఉంటే ఏదో కొన్ని ఏవో శ్లోకాలు వల్లించడం ప్రార్థన అవుతుందా అది కూడా ఒక రకమైన ప్రార్థన ఇది అన్నిటికంటే గొప్ప ప్రార్థన అస్థి అస్థీత్యేవోపలబ్ధవ్య తత్వభావ ప్రసీదతి అని అస్థిసో అని ఇలాగ ఒక మంత్రము గలదు కఠోపనిషత్తులు అస్థి అని తెలుసుకోవాయా సర్వమును అస్థి అని తెలుసుకో అస్థి హిమాలయ పర్వతాన్ని చూసి వర్ణించండి ఏం వర్ణిస్తారండి హిమోత్ పర్వతాన్ని మీరు ఏం వర్ణిస్తారు వర్ణన అస్థి అని అలాగా ఆ సైలెన్స్లో మెర్జైపోవడం మించి ఇంకా అంతకంటే వర్ణన ఏమీ లేదు అది అస్తి అత్యద్భుతమైనటువంటి ప్రజెన్స్ అది అస్తి అది జడమైన సత కాదు దేవతాత్మ చి జగత్తుని చిద్రూపంగా దర్శించటం అన్నది అది వేదాంత విద్యార్థులు తెలుసుకోదగిన అత్యంత మౌలికమైన సత్యం జగత్తుని చిద్రూపంగా దర్శించాలి జడమనేది ఏదీ లేదు సినిమా తెర మీద కాంతి యొక్క విమర్తము కాంతి ఏది ఉండదు అన్నీ కాంతియే ఇప్పుడు హీరో కాంతియే హీరోలా కనపడుతుంది కాంతియే హీరోయిన్లా కనపడుతుంది కాంతిలో జెండర్ భేదం ఉండదు కాంతియే మనిషిలా కనపడుతుంది కాంతియే బండరాయిలా కనపడుతుంది దాని ఎందు విభాగం ఉండదు అన్నీ ఆ కాంతియే కనపడుతుంది అదేవిధంగా మన హృదయం నుంచి సకల జగత్తును వ్యాపిస్తూ ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆ చైతన్యమే కొండలా కనుకుంటున్నాం కొండ అంటే చిత్ యొక్క వివర్తం చిద్విమర్తం చితే కొండ చితే నది చిటే మైదానము మిత్రుడన్నా చితే శత్రువు చితే మనిషన్నా చితే పశువున్నా చి సర్వమును చిద్రూపంగా దర్శించాలి ఇంకా దేవతలను చిద్రూపంగా దర్శించమని వేరే చెప్పాలా అదిగో అలాగా ఆ సత్ అచిత్ దానిని ఈ సృష్టి ఎందు ఉండే ప్రతి కణంలోనూ మీరు దర్శించవచ్చు దానికే అక్షరము అని పేరు ఆ అక్షరము దేశకాలముల పరిచ్ఛేదములకు అతీతమైనవి ఈ పరివర్తనశీలం చెందే పరివర్తనశీలమైన నామరూపాలకి అతీతము కాబట్టి దానికి పరమం అని విశేషం సో ఆ పరమం అక్షరం ఏషకాల పరిచ్ఛేదములకు అతీతమైన అవినాశి సత్ చిత్ ఆ తత్వము ఆ ప్రెసెన్స్ దట్ ఈస్ యూ వం అక్షరం పరమం వేదితవ్యం అది శ్రీకృష్ణుడంటే శ్రీకృష్ణుడంటే ఏదో ఒక హర్యానాలో పుట్టి ఎప్పుడో ఐదు ఏళ్ల క్రితం ఏదో కొంత గడబడి చేసినా ఓ పెద్ద అని అనుకోకూడదు ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో వైకుంఠంలో ఉన్నానంటే మేము వైకుంఠంలో రాకుండా గోలోకంలో ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి అప్పుడే అలా వెళ్ళి పోస్ట్ మ్యాన్ కూడా అంత పక్కన పిందిగా చెప్పలేడు అలా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆల్ దట్ ఈజ్ ఓకే బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ శ్రీకృష్ణుడు అంటే అది కాదు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే మీరు కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు అసద్రూపంగా భావన చేయండి ప్రజెన్స్ ఆమ్ అంటే ఏమిటండి ఆ ఆమ్ అంటే ప్రజెన్సే ప్రెసెన్స్కే అయ్యామ్మని పేరు మీ చుట్టూ ఉండే ఆకాశమును ఒక్కసారి ధ్యానం చేస్తే మీకు ఆకాశము ఎలా భాషిస్తోంది దానికి ఏమన్నా రూపమా ఏమన్నా రూపమా నామమా అంటే ఆకాశం అని మాట్లాడసం అనుకున్న మాట తప్ప దానికి నామరూపాలకు అతీతంగా ఉంటుంది ఆకాశము సో ఆకాశము ఎలా భాషిస్తోంది ఆకాశం గురించి ఏదైనా ఒక మాట చెప్పండి మీరు మీరు మెడిటేట్ చేసి ఆకాశం గురించి ఓ మాట చెప్పండి నన్ను చెప్పంటే నేను ఏమంటానో చూసినా మెడిటేట్ చేసి ఉంది అని చెప్తాను అంతే ఇంక అంతకంటే చెప్పేది ఉంది ఉంది ఉంది అని చెప్తారు మీరేమన్నా అంతకంటే బాగా చెప్పగలరేమో ఆలోచించి చెప్పండి ఉంది ఆకాశము అంటే ఉంది కొండ అంటే ఉంది పువ్వు పువ్వు ఏం చెప్తారండి మీరు ఉంది అని చెప్పారు ఎర్రగా ఉంది అంటే మొట్టిగా వేయాలి వాడికి ఎర్రగా ఎర్రగా ఎరుపు అన్నది ఎరుపు గురించి నీకు కొంత కొంత ఫిజిక్స్ తెలిస్తే నువ్వు ఎర్రగా ఉంది అనవ ఎర్రగా ఉన్నట్లు కనబడుతుంది ఎర్రగా ఉండదు ఉంటుంది ఉంది ఆ ప్రెసెన్స్ మీ చుట్టూ ఏమీ అనుభవానికి వస్తుంది నామరూపాలని అతీతంగా మీరు తెలుసుకోండి దానికే ప్రెసెన్స్ ఆ ఉనికి అసత్ మీ లోపల మీకు ఏం అనుభవానికి వస్తుంది మీరు మీకు ఎలా అనుభవానికి అహమస్మి అసత్ ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణు త్వమక్షరం పరమం వేదితవ్యం తప్పక తెలుసుకోదగిన విషయం ఎవరు తెలుసుకోవాలి ముముక్షుభి వేదితవ్యం మోక్షకాములు తెలుసుకోవాలి కోరికలు తీరాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఏం తెలుసుకోకర్లేదు వాళ్ళ నామరూపాలు వాటి వెనకాలే పరుగులు తీస్తే కోరిక తీరినా ఏది తీరిందేది లేదు కోరిక తీరకపోతే నష్టపోయేదేది లేదు ఏమీ ఉండదు ఈ లౌకికమైన సాంసారికమైన విషయాలు ఉంటాయి చూసారా అవి లభించినప్పుడు లాభము కాదు నశించినప్పుడు నష్టం కాదు లాభం అన్నా ఒకటే ఉంది ఆత్మలాభ పరో అదే లాభం మీకు ఆత్మస్వరూపం తెలిస్తే మీకు లాభం వచ్చినట్టు అది తెలియకపోతే సర్వము నశించినట్టే ఇహ చే వేదీదథ సత్యమస్తి నేదిహా వేదీత్ మహతి వినష్ి నష్టవే అంతే కాబట్టి మక్షరం పరమం వేదిత్యం మస్య విశ్వ పరం నిధానం ఈ జగత్తున్నది జగత్తుకి విశ్వము అని పేరు విశ్వము అంటే వివిధం శ్వయతే ఇది విశ్వం వివిధ ప్రత్యమ్యము అనర్థం విశ్వశబ్దానికి అర్థం విశ్వము అంటే మీరు చెవితో వింటారు ఏమిటి వింటారు శబ్దము అదే విశ్వంలో ఒకటి ఒక అంశం విశ్వంలో ఒక భాగమే శబ్దము విశ్వంలో ఇంకో భాగము రూపము మరొకటి గంధము మరొకటి స్పర్శ మరొకటి రసము ఈ వివిధ ప్రచయాలు అంటే ఐదు ప్రచయాలే వివిధ అంటే ఐదింటికే వివిధ అని ఈ ఐదు ప్రత్యయముల సమాహారమునకే విశ్వము ఇంకా ఏమీ లేదు ఐదు ఐదే ఉన్నాయి ఆ రోజు ఏమీ లేదు ఇక ఐదే చిత్రం ఏంటంటే ఇది హాస్తి తదన్యత్ర తది అముత్ర అముత్ర అముత్ర అంటే స్వర్గాది లోకాలు ఇక్కడ ఏది ఉన్నాయో స్వర్గాది లోకాల్లో కూడా అవే ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఉన్నవాడు రాకెట్ మీద చంద్రుడి దగ్గరికి వాళ్ళకి ఏం కనపడ్డాయి మామూలుగా ఈ రాళ్ళు రొప్పలు కనపడ్డాయి కొండలు కోనలు కూడా కనపడ్డాయి అవే కనపడ్డాయి ఏదైనా మొక్కలు ప్రాణులు ఏమైనా ఉంటాయా అని ఇంకా వెతుక్కుంటున్నారు ఇంతవరకు అయితే కనపడలేదు ఎప్పుడైనా కనపడతాయేమో తెలియదు ప్రస్తుతానికి రాళ్ళు తొక్కలు దొరుకుతాయి అంతే కదండి మార్స్ మీదకి పంపించారు ఒక రోవర్ అని పంపించారు మనిషి వెళ్ళకపోయినా మనిషి వెళ్ళి చేసింది ఏమీ లేదు మనిషిక అంటే బాగా పనిచేస్తుంది కొన్ని చోట్లకి మనిషి వెళ్ళకూడదు కొన్ని చోట్లకి రోబోట్ని పంపిస్తే మంచిది మనిషి వెళ్ళి చేస్తాడు సో రోబోట్ అయితే కరెక్ట్గా చేసుకుంటాడు మనిషి అయితే అది కింద మీద వేసుకుని రోగం తెచ్చుకుంటాడు అన్ని మనిషి మనిషికి మనిషి వెళ్తే మసైపోతాడు అక్కడ దాకా వెళ్ళలేడు మధ్యలో ఈ రేడియేషన్ మసేపు పోయి ఉంటాయి రోబోట్ అయితే సమస్య కాదు ఇట్ విల్ విట్ స్టాండ్ ఆల్ దాట్ ఆ రోబోట్ వెళ్ళి చేసిన పని మనిషిని కూడా అంతకంటే పని అంత పని చేయలేడు మొత్తానికి ఆ రోబోట్ని దాని ద్వారా దానికి ఏదో పేరుంది క్యూరియాసిటీ ఏదో ఏదో పేరు పెట్టారు దాని ద్వారా ఆ మార్స్ అంతని పరిశోధిస్తే వాళ్ళకి మళ్ళీ రాళ్ళు తప్పలు అవి దొరికాయి ఎక్కడికి వెళ్ళి అవే ఉంటాయి కానీ ఈ కఠోపనిషత్తులో వంత్రం ఎదిహాస్తి తదు అమూత్ర యదూత్ర తదన్విహ అంతరం ఉంటుంది కఠోపరిషత్తులో అదే ఉత్తు ఇక్కడ ఏముందో అక్కడ కూడా దేవేంద్రబాబు కాదండి స్వర్గంలో ఏమైనా స్వర్గంలో కూడా మంచి మంచి భోజనాలు ఉంటాయి స్వర్గంలో ఇక్కడ ఉన్నాయో కొద్దిగా డ్యాన్స్ పార్టీ ఉంటుంది అది ఇక్కడ ఉంది వస్తు కాబట్టి ఈ ఇదంతా ఏంటని చెప్పానంటే విశ్వం అంచేత అవన్నీ కూడా విశ్వంలో భాగం స్వర్గాది లోకాలు కూడా అదంతా కూడా విశ్వమే శంకరంలో చోటంటారు నువ్వు వైకుంఠం వైకుంఠం హడావిడి చేస్తావు అది కూడా విశ్వంలో భాగం అవుతుంది వైకుండు నుంచి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది లోపల రోడ్లు ఉంటాయి బీచ్ ఉంటుంది అక్కడేమో బంగాళాలు ఉంటాయి అంటే ఏమైందండి మీకు జగత్తులో భాగం అయిపోలేదని కూడాను సో ఇది విశ్వం అంటే కాబట్టి ఈ విశ్వం ఈ విశ్వము అది పుడుతుంది గిడుతుంది ఎప్పుడు ఎప్పుడంటే పౌరాణికులు అంటారు ఎప్పుడో మహాప్రలయం అవుతుంది అప్పుడు అప్పుడు నశిస్తుంది సృష్టి అప్పుడు పుడుతుందంటారు వేదాంతులు వేదాంతులు ఇంకొంచెం మోర్ ప్రాక్టికల్గా ఉంటారు ఇప్పుడు పౌరాణికుల్ని పౌరా పురాణం చెప్పండి ఏం చెప్తాడు జగత్తును సృష్టించడం ఎప్పుడు సృష్టించారంటారు అని మీరు అడిగారు అనుకోండి వెర్రి మొహం కూర్చో ఆ మాత్రం కూడా తెలీదా ఐదు కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించడం అని మీరు ఏం చేస్తారు ఇప్పుడు మొహంలాగా అండి దండం పెట్టుకోవాలి సపోజ్ ఐదు వందల కోట్లు కాదు ఆరు వందల కోట్లు అనుకోండి క్యా ఫరక్ పడేగా భై క్యా ఫరక్ పడేగా పదేళ్ళకి పదిహేను ఏళ్ళకంటే కొద్ది గొప్ప తేడా పడుతుంది కానీ ఐదు వందల కోట్లు ఆరు కోట్లు అంటే మీకు తేడా ఏం పడుతుందండి తేడా వస్తుందా బుద్ధి కావాలి ఏమీ తేడా రాదు అంతా ఒకటే మేక్స్ నో డిఫరెన్స్ యు నో భై బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీవే ఫైవ్ హండ్రెడ్ క్రోల్స్ అన్నా అర్థం కాదు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అన్నా అర్థం కాదు అర్థం కాదు ఏదైతేనేమి మరి ఎంతకాలం అవుతుందండి ప్రళయం వస్తుందని ఒకళ్ళు అంటారు రెండు వేల పన్నెండులో వస్తుందని మొన్నటి దాకా గడపడి చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై వస్తుందని గడపెడి కొంతమంది విద్వాంసులు ఇప్పుడు ఇప్పుడే ప్రళయం రాదు మీరు బెంగబెట్టుకోకండి అంటే ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు అంటే తెలుసు అవన్నీ కూడా రాసిపెట్టి ఉన్నాయి మేము కఠస్థం చేసి కూర్చున్నాము చాలా సంతోషం ఎప్పుడు వస్తుందండి చెప్పండి ఇంకొక వెయ్యి కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు వీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ వేదాంతులు అలా ఉండవు వేదాంతలు వీళ్ళు చాలా ప్రాక్టికల్ ఫెలోస్ వెరీ స్మార్ట్ అండ్ ప్రాక్టికల్ వేదాంత అంటే అది ఎప్పుడైనా సరే మీకు వేదాంతికి గుర్తింపు ఏమిటంటే స్మార్ట్ ఉంటాడు ప్రాక్టికల్ ఉంటాడు వెరీ ఫ్రాగ్మాటిక్ ఉంటాడు వాడు వేదాంతి సో వీళ్ళు ఏమంటారంటే నిత్య ప్రళయము నిత్య సృష్టి మీరు విశ్వం అంటే చెప్పాను కదా విశ్వం అంటే మీరు వినేది మీరు చూసేది మీరు ఆఘ్రానించేది మీరు ఆస్వాదించేది మీరు స్పృశించేది అంతే విశ్వం అంటే ఇది ఎప్పుడు ఇప్పుడు ఈ విశ్వం మీరు నిద్ర లేచినప్పుడు పుడుతుంది కదా సపోజ్ మీరు నిద్ర తెలివి వచ్చిన తర్వాత కంగారులేదు విశ్వానికి కంగారులేదు అని అలాగే అలాగే పడుక్కుని మీరు ధ్యానంలో ఉండిపోయారనుకోండి ఆ విశ్వం ఇంకా పుట్టనే లేదు మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు పుట్టుకొస్తుంది ఎంతకే అనుమతిస్తే అంతకే పుట్టుకొస్తుంది ఇప్పుడు ఆఫీసు బిజినెస్ ఇవేమీ నిద్రలేస్తూనే పుట్టం నిద్రలేస్తూనే ఏది పుడుతుంది ఏ విశ్వం పుడుతుంది కాీ అనే విషయం అలా పీస్ పీస్కి ఉడుతుంది మీరు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ అండి నేను ఒక సత్యాన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా చాలా ఆయాసపడుతూ పెద్ద ప్రయత్నమే చేస్తున్నా మీరు దాన్ని పట్టుకోనంటే న్యాయం కాదు చూడండి యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ అది నేను చెప్తున్నాను మీరు ఆ జగత్తుకి మూలము మీరు మీ నుంచి పుడుతుంది ఆ జగత్తు అహంకారం కాదు అహంకారం కూడా జగత్తులో భాగమే అది పుడుతుంది చైతన్యం నుంచే పుడుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది విశ్వం ఎప్పుడు విలీనమైపోతుంది మీరు నిద్రపోతే పోయిందంతే విశ్వం అంటే ఎక్కడికి పోయింది మీలోకే వెళ్ళిపోయింది దీన్ని నిత్య సృష్టి నిత్య ప్రళయము అంటాం సో ఏ చైతన్యం నుంచి విశ్వము ప్రతిదినము పుట్టి ప్రతి రాత్రి గిట్టుతూ ఉంటుందో విలీనమవుతూ ఉంటుందో ఆ చైతన్యమే శ్రీకృష్ణుడు ఆ చైతన్యమే పరమా పరబ్రహ్మ మీరు ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు లేదా దీన్ని దార్శనిక దృష్టి అంటారు అలా కాదు మీరు పురాణ దృష్టిలో చూడదలుచుకున్నట్లయితే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వము ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించింది మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ విశ్వము ప్రళయావస్థయందు పూర్తిగా విలీనమైపోతుంది విలీనమైపోతుందంటే ఎక్కడికి విలీనమవుతుంది ఎప్పుడు అది చెప్పాలి ఎక్కడ విలీనమైందో చెప్పాలి మీరు అది చెప్పకుండా లేకుండా పోయింది అనుకోకూడదు ఏది లేకుండా పోదు ఎక్కడికి విలీనమైందో మీరు చెప్పాలి ఈశ్వరుని ఎందు విలీనమగును ఏదైనా సరే విలీనమవుతుంది ఇప్పుడు నది ఉంది నది అన్ని వందల మైళ్ళు ప్రవహించి లేకుండా లేకుండా పోదు విలీనమవుతుంది ఎక్కడ విలీనమవుతుంది సముద్రములందు విలీనమవుతుంది అలాగే ఈ జగత్ నది ఇది కూడా ప్రవాహం జగత్ ప్రవాహమే అది ప్రవహించి ప్రవహించి ప్రవహించి ఇంకా ప్రవహించే టైం అయిపోయినప్పుడు ఈశ్వరులో విలీనమైపోతుంది అదిగో ఆ జగత్తుకి సృష్టి నేనుండే నీనుండే జగత్తు ప్రకటమైనది ఆ విధంగా ప్రకటమైన జగత్తు మీ అందే విలీనమగునుష్య పరం నిధానం భాష్యకారులు ఏమంటారో చూద్దాము క్షరం నివో అక్షరము అక్షరము ఈ అక్షరము అన్నది ఇది ముండకోపనిషత్తు యొక్క విలక్షణమైన ప్రక్రియ అక్షరం అక్కడ విద్యకి చెప్తావు పరావిద్య పరావిద్య అని విద్యను రెండు రకాలుగా విద్య అంటే జ్ఞానము సో సుప్రీం నాలెడ్జ్ అండ్ ఇన్ఫీరియర్ నాలెడ్జ్ అండ్ సెకండ్రేట్ నాలెడ్జ్ అని విభాగం చేసి ఆ సుప్రీం విస్టమ్ నాలెడ్జ్ ఏమిటంటే పరావిద్య అదేమిటంటే ఎయా తదక్షరం అధికము అయితే ఏ జ్ఞానము చేతనైతే జ్ఞానము అంటే దర్శనం అది దర్శనము దర్శనము అంతేగాని ఇప్పుడు వస్తువులను కలెక్ట్ చేసి జేబులో పెట్టుకున్నట్టుగా మనము ఎక్కడాక్కడా చదివి బుద్ధిలో దాచుకుంటాం బుద్ధి సంచిలో పెట్టుకుంటాం బుద్ధి కూడా సంచి దాంట్లో పెట్టుకుంటాం అర్థమైందండి సంచి ఇప్పుడు జేబులోంచి నేను తీస్తున్నా చూడండి పెన్న తీశాను పరసు తీశాను కాగితం తీశాను మరొకటి తీశాను జేబులోంచి తీశాను కదా నేను ఎలా తీశానంటారు జేబులో పెట్టుకున్నవే తీస్తారా పెట్టను కూడా తీస్తారా పెట్టుకున్నవే తీస్తారు పోనీ మీరు పెట్టకపోతే ఇంకోహా పెట్టుకుండాలి ఎవరో ఒకళ్ళు పెట్టుకుండాలి అలాగే బుద్ధిలోంచి కూడా పెట్టుకున్నవే తీస్తారు పెట్టినవే తీస్తారు వీడు పెడతాడు బుద్ధిలో పెడతాడు మజ్ఞ వర్చోహవేష్ వస్తు వజం ధానాస్తంపు క్షేమ అని అలా పెట్టి అలా పెట్టి పెట్టాడు అదంతా పెట్టాడు అలా పెట్టి ఇప్పుడు తీశాడు తీసి చూశారా నేనెంత గొప్పవాణం అని సెల్ఫ్ కంగ్రాచులేషన్ విచ్ ఇస్ గుడ్ దాన్ని జ్ఞానం అది కాదు జ్ఞానం ఆ జ్ఞానం అది అపరావిద్యలో పడిపోతుంది ఇక్కడ జ్ఞానము యయాత అక్షరం అధికమీ మీరు చూస్తారు కొండని చూస్తారు చూసి ఆ ప్రెజెన్స్ అది ప్రజెన్స్ని అనుభవానికి వస్తుంది ప్రజెన్స్ యొక్క అనుభూతి కలుగుతుంది దాన్ని పరావిద్య పరావిద్య ఇప్పుడే మీరు దాన్ని పట్టుకోవాలి ఎప్పుడో మళ్ళీ జన్మలోనో అలా పోషన్ చేసే కూడదు ఇప్పుడే పట్టుకోవాలి కొండని చూడగానే నామరూపాలు పట్టుకుంటే మీరు మీరు ఆ తత్వాన్ని మిస్ అయిపోతారు నామరూపాలను విదిలిపెట్టేయాలి నామరూపాలకి అతీతంగా పోవాలి ఎప్పుడైతే నామరూపాలకి అతీతంగా పోతాడో నామరూపాలను తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉండే నామరూపాలకి అతీతంగా పోవాలి వాటిని రిజెక్ట్ చేయరు నిగేట్ చేస్తారు నామరూపాలని రిజెక్ట్ చేసిదేమీ లేదు రిజెక్ట్ చేయరు నిగేట్ చేస్తారు దేర్ ఈజ్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ నామరూపములు వాటిని తిరస్కరించి వాటి మీద యుద్ధం ప్రకటించడం జగా వాటిని ఇవి కనబడివే తప్ప వాస్తవము కాదు అని తెలుసుకుని వాటికి అతీతంగా పోతాడు సో కొండ చూసిన వెంటనే మహాకవి కాళిదాసే దృష్టాంతం కొండని చూసిన వెంటనే అస్థి అన్నాడు ఆ ప్రజెన్స్ని మీరు పట్టుకుంటే దానికే పరావిద్య ఆ పరావిద్య చేతనే ఆ అక్షరతత్వము అంటే సర్వనామరూపములందు వ్యాపించి నామరూపాలు పుట్టి నశిస్తున్నా తాను పుట్టదు తాను నశించదు అటువంటి ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో అది అక్షరం అది నశించదు పరమం బ్రహ్మ ఆ అక్షరమే అది పరమం బ్రహ్మ బ్రహ్మ అంటే ద బియ్యంగ్ ద బియ్యంగ్ సతనర్థం బ్రహ్మ అంటే సతనర్థం ఉంది అని బ్రహ్మ అంటే ఉంది అంటే మరి టేబుల్ ఉంది టేబుల్ ఉంది కానీ ఎలా ఉంది ఇక్కడ దాకా ఉంది ఇంకా తర్వాత లేదు పరిచ్ఛేదం వచ్చేసింది దేశంలో పరిచ్ఛేదం వచ్చేసింది ఏ మొన్న మొన్ననే ఉంది అంతకు ముందు దీనికి ఏదో డేట్ ఉంటుంది ఫలానా రోజు దీన్ని తయారు చేశారు అని ఒక డేట్ ఉంటుంది ఆ డేట్కి ముందు ఉందా టేబుల్ లేదు కాలంలో దానికి పరిచ్ఛేదం ఉంటుంది అలా ఉండడం కాదు దేశంలో పరిచ్ఛేదం ఉండదు అంటే ఏ దేశమేగినా ఉంటుంది ఏ కాలంలో చూసిన ఉంటుంది ఏ వస్తువులో చూసినా ఉంటుంది ఉంటుంది దాని బ్రహ్మ పరమం బ్రహ్మ అదే అక్షరం దాన్ని తెలుసుకోవాలి వేదితమ్యం జ్ఞాతవ్యం దాన్ని తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలంటే సంసారులు ఏమిటి తెలుసుకుంటారు సంసారాలు తెలుసుకునేది ఏమి ఉండదు సంసారులు ఏదో లోభ లోభము క్రోధము కామము మోహము వాటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు సంసారులు సంసార నుండే వాళ్ళో మనమే వాళ్ళు ఎవడో ఫలానాగా దూరంగా కాలనీలో ఎక్కడో మకాన్ చేస్తారనుకోకండి మనమే సంసారులు సంసారులు తెలుసుకునేది ఏముండదు ఉడితే మేము తెలుసుకున్నాం అనుకుంటూ ఉంటారు వాళ్ళు తెలుసుకునేదేముండదు ఇలా కొంచెం పరుషంగా చెప్పారని అన్యత భావించకూడదు సంసారులు తెలుసుకున్నది ఊక బొక్కెను అని తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఊక బొక్కెంటే వాడు తినది ఏముంది ఏం తిన్నది ఏమి లేదు అది దాంట్లో న్యూట్రిషన్ ఉండదు ఆ రకంగా మాకు తెలుగులో ఎక్స్ప్రెషన్ ఓక ఎంత ఇంత ఊక బొక్కాడు ఏం లాభం ఏం ఉపయోగం లేదు అలాగే సంసారులు ఆరు డిగ్రీలు కొట్టుకున్నాడు ఏం ఉపయోగం ఉండదు సంసారులు తెలుసుకునేది ఏముండదు ఇదిగో ఇది మోక్షుభి మోక్షకాములు తెలుసుకుంటాడు మోక్షమును కోరువారు తెలుసుకుంటారు కాబట్టి మోక్షమును కోరువారు అంటే ఎప్పుడైనా మీకు చెప్పాను నేను దాని తత్వం ఎప్పుడైనా చెప్పానా మోక్షు అంటే చెప్పమంటారా ఇంకోసారి ఎప్పుడు కూడా సారాన్ని కొట్టుకోవాలి కదా ఏదో ఉడికే పురాణ కాలక్షేపం కాదు కదా అంటే పురాణం కూడా లోతుగా చదివితే అది బాగానే ఉంటుంది ఎనివే మనిషి ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటాడు మీరు అది గమనించాలి మనిషి అన్నవాడు ఎప్పుడూ ఏదో కోరుతూ ఉంటాడు ఎప్పుడూ ఏదో కోరుకుంటూ ఉంటాడు ఇప్పుడు నా మన బాల్యాన్ని దాన్ని గుర్తు చేసుకుంటే బాల్యంలో యూనివర్సిటీ డిగ్రీని బాగా ప్రేమగా కోరుకుంటూ ఉంది ఆ యూనివర్సిటీ డిగ్రీలు పరీక్షలు రాయడం డిగ్రీలు సంపాదించిన ఏవో రెండో మూడో నాలుగో డిగ్రీలు సంపాదించేవాడి మొహం వచ్చింది చాలా బాబు ఇది మన డిగ్రీలు ఇంకా అక్కర్లేదు అయితే కోరికలన్నీ తీరిపోయి వాడు కోరుకున్నది యూనివర్సిటీ డిగ్రీ డిగ్రీలు వచ్చేసే ఇంకా కోరికలేం లేవు పూర్ణుడైపోయినాడు అనేది ఏమీ లేదు అపూర్ణత్వం కోరికలు తీరతాయి కానీ పూర్ణత్వం రాదు అపూర్ణుడుగానే ఉంటాడు అపూర్ణుడుగా ఉన్నాడు అంటే ఇంకేదో కోరుకుంటున్నాడు ఏమిటది ఉద్యోగం సరే మహాభాగ్యం ఉద్యోగం కూడా వచ్చింది ఎక్కడో మొత్తానికి చిన్నమైనప్పుడో ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు ఇప్పుడు పూర్ణుడైపోవాలి కదా ఇప్పుడు అప్పుడు ఇంకా ఏదో కోరుకుంటాడు ఏం కోరుకుంటాడు ఒక అందమైన అమ్మాయి అమ్మాయితో వివాహం అమ్మాయి అయితే అమ్మాయిని కోరుకుంటాడు సరే దాన్నేం మహాభాగ్యం అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిని కూడా ఉన్నారు లోకంలో కాబట్టి ఓ అమ్మాయిని పట్టుకుంటాడు ఇంకా బస్ అమ్మాయిని పట్టుకున్నాడంటే ఇంకా వీడు అలాగా ఆ బంధంలో ఉండిపోతాడు దాని నుంచి బయటపడడం అనేది ఇంచుమించు ఉండదనే చెప్పాలి కానీ పూర్ణ అమ్మాయి లభిస్తుంది పూర్ణత్వం లభించదు వీడు అపూర్ణుడుగానే ఉండిపోతాడు అమ్మాయి లభించక అపూర్ణుడు అమ్మాయి వివాహం చేసుకున్న తర్వాత కూడా అపూర్ణుడే అపూర్ణుడని తెలియడానికి కొంత టైం పడుతుంది హనీమూన్ ఇలాంటివి కొంత ఆ ఎక్సైట్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు తన అపూర్ణత్వం స్పష్టంగా అనుభవానికి వస్తుంది సో అమ్మాయికే అలాగే అనుభవానికి వస్తుంది అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి అంటే ఇంకా ఏదో కోరుకుంటూ ఉంటాడు హీ వాంట్ సంథింగ్ మోర్ మనిషి ఈ కథంతా ఏంటో చెప్తున్నానంటే మనిషి ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటాడు అంటే ఎప్పుడు కూడా ఒక బంధంలో ఉంటాడు ఆ కోరు అది లభిస్తే ఈ బంధం తొలగిపోతుంది అది లభిస్తే ఈ అపూర్ణత్వం తొలగిపోతుంది అనే ఒక ఆకాంక్షతోటి మనిషి ఉంటాడు ఎప్పుడు ఏదో కోరుకుంటూ ఉంటాడు డబ్బు లేనివాడు డబ్బు కోరుకుంటాడు డబ్బున్నవాడు మరింత డబ్బును కోరుకుంటాడు చూసారా బాగా డబ్బున్నవాడు రాజకీయ అధికారాన్ని కోరుకుంటాడు లేకపోతే నేను క్రికెట్ టీం కొనుక్కోవాలని కోరుకుంటాడు ఏదో కోరిక సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రేజీ డిజైర్ అయితే దీంట్లో మనిషి ఈ లౌకిక విషయాలను కోరుకుంటూ ఉంటే మతం వాడి జీవితంలో ప్రవేశిస్తుంది ప్రవేశించి నువ్వు ఈ లౌకిక విషయాలను కోరుకోవడంతో అపేయుర నువ్వు స్వర్గాన్ని కోరుకోమని సలహా ఇస్తుంది అప్పుడు వీడు స్వర్గాన్ని కోరుకుంటూ స్వర్గం ఒకడు స్వర్గం మరొకడు ప్యారాడైజ్ అంటాడు ఇంకొకడు మరొకడు దానికే వైకుంఠం ఇంకొకటి దానికే కైలాసం ఏదో ఒకటి కోరుకుంటూ ఏదో ఒక నామం సేమ్ థింగ్ ఇట్ ఇస్ ఆల్ ద సేమ్ సంథింగ్ అబౌ ఇక్కడ ఉన్నవన్నీ కోరుకోడాలు పొందడాలు అయిపోయింది ఇంకా ఎక్కడో పైన ఉన్నదాన్ని కోరుకుంటాడు అయితే ఆ ఇప్పుడు ఇప్పుడు స్వర్గాన్ని కోరుకుంటున్నాడుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటాను ఇప్పుడు స్వర్గాన్ని నాకు స్వర్గం కావాలి ఓకే కాదు ఏం చేస్తే స్వర్గం వస్తుంది ఏదో పూజ ఏదో చేసుకుంటే స్వర్గం వస్తుంది కుంభమేళాలో స్నానం చేస్తే స్వర్గం వస్తుంది సరే వెళ్ళి స్నానం చేసి వచ్చేశాడు ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు స్వర్గం ఏది స్వర్గం వస్తుంది ఎప్పుడో వస్తుంది సరే వచ్చినప్పుడు దాని సంఘర్షుద్దాం వి విల్ క్రాస్ దట్ రోడ్ విత్ దట్ బ్రిడ్జ్ వెన్ వి కమ్ టు ఇట్ ప్రస్తుతంలో పూర్ణుడైనాడా లేడు ఇంకా కోరుకుంటూనే ఉంటాడు మనిషి ఎప్పుడూ ఏదో ఒక కోరిక ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు వాస్తవంలో మనిషి తెలివైన వాడు కొంత వివేకం గలవాడు అంటే మనం ఇన్ని కోరికలు కోరుకున్నాం కదా లభించినవి కదా మనకి ఏమి సిద్ధించింది ఆ కోరిక లభించనంత వరకు దిస్ ఈజ్ ది థింగ్ అని అనిపిస్తుంది చేతికి చిక్కాక మిడతం బట్లు జోస్ అలా ఏముంటుంది ఏమి ఉండదు చేతికి చిక్కాక హుష్ ఏమే ఉండదు దాంట్లో సారమేమి ఉండదు యాంటై క్లైమాక్స్ అంటారు అలా అయిపోతూ ఇది వీడు పరీక్ష చేస్తాడు పరీక్ష లోకాం బ్రాహ్మణు నిర్వేదమాయా నాస్తికృత క్రితన పరీక్ష చేసుకుంటాడు పరీక్ష అంటే పరీ ఈక్ష లోతుగా పరిశీలిస్తాడు పరిశీలించి అప్పుడు ఒక దానిని కోరుతాడు అసలైన కోరిక కోరుతాడు అదేమిటంటే ఫ్రీడమ్ అని కోరుతాడు ఫ్రీడమ్ అని కోరుతాడు